అసలు ఏం అంటే యాభైవ అధ్యాయం ఐఏఎస్ గుండె లోతుల్లోంచి ఒకటి ఒక ఐఏఎస్ అధికారి చాలా సీనియర్ ఇరవై ఏళ్లకు పైగా సర్వీస్ ఉంది అకస్మాత్తుగా అతని స్థానంలో మరో అధికారిని నియమించారు ఇతనికి మాత్రం పోస్టింగ్ ఇవ్వలేదు ఎక్కడా నియమించలేదు అతనికి అర్థమైంది ముఖ్యమంత్రికో మంత్రికో తన మీద ఆగ్రహం వచ్చింది వాళ్ళు చెప్పిన పని తాను చేయలేదు తమకి అనుకూలంగా ఉండేవాడిని వేసుకున్నారు వేసుకున్నారు సరే తనని మరో పోస్టులో నియమించాలి కదా ఎందుకు పోస్టింగ్ ఇవ్వలేదు ఆయన నా దగ్గరకు వచ్చాడు నాకు పోస్టింగ్ ఇవ్వకుండా గాలిలో ఉంచేశారు ప్రసాద్ నెల రోజులు దాటిపోయింది ఇది ఏమన్నా బాగుందా అని అడిగాడు అప్పట్లో నేను ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారికి సమాచార శాఖ కమిషనర్ హోదాలో మీడియా సలహాదారు ప్రతిరోజు తెల్లవారుజామున సీఎంను కలిసే ఇద్దరు ముగ్గురు అధికారుల్లో నేను కూడా ఒక్కడి కావడంతో ముఖ్యమంత్రికి చాలా సన్నిహితుండని ఆయన అనుకున్నాడు నేను అన్నాను మీకు పోయిందేముంది జీతం క్రమం తప్పకుండా వచ్చేస్తుంది కదా కానీ పని చేయకుండా జీతం తీసుకోవడం అనైతికం కదా పైగా అదంతా ప్రజాధనం వృధా చేయటమే అవుతుంది కదా ఇలాంటి ఛాంద స్వభావాలు పెట్టుకునే రోజులు కావు వేదవ్యాసగారు ఈ వ్యవస్థలో మార్పులు తప్పవు మార్పులతో రాజీ ఈ సర్వీసులో ఇవ్వడలేము మీకు పోస్టింగ్ ఎప్పుడు ఇస్తారో చెప్పలేను అంతవరకు మీకు ఇష్టమైన ఆధ్యాత్మిక పుస్తకాలు రాసుకోవడం మేలు అంటూ సలహా ఇచ్చాను ఆయన నిజంగానే నెల రోజుల్లో ఒక పుస్తకం రాశాడు ఇలాంటి సంఘటనలు పంతొమ్మిది వందల వరకు ఒకటి అరా ఉండేవి పంతొమ్మిది వందల నుంచి పెరుగుతూ వచ్చాయి స్పెషల్ చీఫ్ సెక్రటరీ స్థాయి అధికారులు సైతం పోస్టింగ్ ఇవ్వకుండా సతాయించే రోజులు వచ్చేసాయి పోస్టింగ్ ఇవ్వకపోతే నేను జీతం ఇస్తారు కదా అని బయట వాళ్ళు అనుకుంటారు కానీ ఉద్యోగంలో స్థాయి పెరిగిన కొద్దీ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను వెంటాడే ప్రధాన సమస్య సాటి అధికారులు తన గురించి ఏం చెప్పుకుంటున్నారో అన్న ఆలోచన ముఖ్యమంత్రికో మంత్రికో వచ్చిన కోపం కంటే తనకు పోస్టింగ్ ఇవ్వకుండా నెలలు తరబడి గాలిలో ఉంచేస్తే సంవత్సరాల ముందు చులకనవుతానేమో అన్న భావన వల్ల కలిగే బాధ వర్ణనాతీతం పొరపాటున సహాధికారి ఎవరన్నా ఫోన్ చేసి ఏం గురువు పోస్టింగ్ ఇవ్వలేదటి కదా అంటే అది పుండు మీద కారం జరిగినట్లు రాజకీయ నాయకులకు నచ్చకపోతే పోస్టులోంచి మార్పించేస్తారు మూడేళ్లు పనిచేయాల్సిన చోట మూడు నెలలు కూడా ఉండనివ్వరు ఉదాహరణకి పంతొమ్మిది వందల ఒక మంచి ఐఏఎస్ అధికారి భాస్కర్ని విశాఖ జిల్లా కలెక్టర్గా ప్రభుత్వం నియమించింది ఎన్నికలు వచ్చాయి ఎన్నికలు ముగిసిన వెంటనే రాజకీయ ఒత్తిడి వచ్చింది భాస్కర్ని ఇంకేదో పోస్టులో వేశారు అలాంటి అనుభవమే మరో పరిపాలనాదక్షుడైన అధికారి సీఎస్ రావుకి అదే జిల్లాలో అప్పటికి ఐదు ఆరేళ్లు ముందు జరిగింది మూడేళ్లు చేయాల్సిన పోస్టు మూడు మాసాలకే ముగిసింది వాళ్ళు చేసిన నేరం ఏమీ లేదు అలాగనే కారణం వివరించాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదు నాకు తెలిసి ఈ కాలంలో చాలామంది అమ్మాయిలు అబ్బాయిలు సివిల్ పరీక్షలు రాస్తున్నారు వాళ్ళందరికీ కనిపించే ఐఏఎస్ పోస్టులు సబ్ కలెక్టరు జాయింట్ కలెక్టర్ జిల్లా కలెక్టర్ ఈ పోస్టుల్లో ఉండే జనాకర్షణ లక్షణం వాళ్ళని బాగా ప్రభావితం చేస్తోందని సివిల్స్కి సెలక్షన్ అయిన వాళ్ళ ఇంటర్వ్యూలు చూసుకుంటే తెలుస్తోంది నిజం చెప్పాలంటే పదోన్నతి క్రమంలో ప్రతి ఐఏఎస్ అధికారి కనీసంగా రెండు మూడేళ్ల పాటు ఒకే పోస్టులో కొనసాగే వాతావరణం ఒకప్పుడు సజావుగా సాగేది ఐఏఎస్ అధికారి జిల్లా కలెక్టర్ స్థాయికి వచ్చాక కనీసం రెండు జిల్లాల్లో పనిచేయడం రివాజు గతంలో డిప్యూటీ సెక్రటరీ స్థాయిలో ఉండగా ఈ అవకాశం కలిగేది ఇప్పుడు జాయింట్ సెక్రటరీ స్థాయి వాళ్ళకే ఇస్తున్నారు కానీ రెండు జిల్లాల అవకాశం రాని వాళ్ళు ఒక జిల్లాతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చిన సందర్భాలు ఉన్నాయి కొందరు మూడు జిల్లాల్లో కలెక్టర్గా పనిచేసిన సందర్భాలు ఉన్నాయి అసలు జిల్లా కలెక్టర్గా అవకాశం రాని వాళ్ళు ఉన్నారు ఇంత ఇంతచేసి రెండు జిల్లాల్లో పోస్టింగ్ ఇచ్చినా ఏ జిల్లాలను ఏడాదికి నుంచి పనిచేయనివ్వని రాజకీయ పరిస్థితులు అసలు జిల్లాలో తూర్పు పడవర్లు స్థానిక అవసరాలు సమస్యలు అర్థమయ్యేసరికి ఆరు నెలలు గడిచిపోతాయి ఇంకా ఆ జిల్లాకి ఏ అధికారైనా ఏం చేయగలుగుతాడు పనిచేసే తాపత్రయం ఉన్న వాళ్ళకి ఇలా తగినంత అవకాశం లేకపోవడం అత్యంత అసమర్థుడు అపారమైన బతుకు తెరువు మూటగట్టుకున్నవాడు ఏళ్ల తరబుడు ఒకే పోస్టులో కొనసాగటం రాజీతత్వాన్ని వంట పట్టించుకున్నవాడు కీలక పోస్టులునే నియమితుడవుతూ ఉండటం ఇలాంటి వ్యత్యాసాలు సివిల్ సర్వీసులు అసంతృప్తి నైరాశ్యం నిస్పృహ పెరగడానికి దారితీస్తున్నాయని నేను ఒక విశ్లేషణ చేశాను మరి చెన్నారెడ్డి మానవ వనరుల శిక్షణ సంస్థ డైరెక్టర్ జనరల్గా ఉండగా నేను ఈ విశ్లేషణని అప్పటి కేంద్ర విజిలెన్స్ కమిషనర్ ఎన్ విఠల ముందు పెట్టాను ఆయన చీఫ్ విజిలెన్స్ కమిషనర్ హోదాలో దేశంలోని సివిల్ సర్వీసుల పరిస్థితిని బాగా ఆకళింపు చేసుకున్నవాడు నా ఆరాటం ఆయనకు వివరించాను సివిల్ సర్వీసుల నిర్వహణ రాను రాను ఎంత అసంబద్ధంగా తయారవుతోందో అనేక ఉదాహరణలతో వివరించాను నేను పంతొమ్మిది ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్కి చెందినవాడిని మా బ్యాచ్లో ఆల్ ఇండియా టాపర్ అభాష్ చటర్జీ అసాధారణమైన ప్రజ్ఞాపాఠ వాళ్ళు ఈ అభాష్ చటర్జీ వంటి వాళ్ళు రాష్ట్రానికో పది మంది కీలక స్థానాల్లో ఉంటే దేశ భవిష్యత్తుని మార్చేయచ్చు అనుకునేవాడిని ఇతనికి బీహార్లో పోస్టింగ్ వచ్చింది అంటే ఆ రాష్ట్ర కేడర్ కేటాయించారు పదిహేనేళ్ళు సర్వీస్ అయ్యేసరికి అతని మేధస్సంతా తుక్కు పట్టే పరిస్థితి ఏర్పడింది ఈ రాజకీయ నాయకుల్ని సంతృప్తిపరచడం కోసం రాజీ క్రమంలో మనం ఏ ఉదార్త లక్ష్యంతో ఈ సర్వీసుల్లోకి వచ్చామో ఆ లక్ష్యాన్ని సాధించలేమని నాకు అర్థమైపోయింది బాస్ నేను రాజీనామా చేసేస్తున్నాను అన్నాడు నాతో ఢిల్లీలో రోజు అప్పటికి దాదాపు ఇరవై ఏళ్ళు సర్వీస్ పూర్తి చేసుకున్నాడు నేను ఒక వేదాంతం చెప్పాను నువ్వు రాజీ పడాల్సిన విషయాలు ఇరవై శాతమో ముప్పై శాతమో ఉండొచ్చు మిగతా అవన్నీ నువ్వు స్వతంత్రంగా ఆలోచించి ప్రజలకి నీ రాష్ట్రానికి ఏది మంచిదో అదే చేయగల అవకాశాన్ని ఇస్తున్నాయి కదా ఇంకే ఇతర సర్వీసులోనూ ఇలాంటి అవకాశం లేదు కదా కానీ రాజీ ధోరణి క్రమంగా నా సృజనాత్మక శక్తిని పనిచేసే స్ఫూర్తిని చంపిస్తున్నాయి అంతే అతను సర్వీసులు వదిలేసి వెళ్ళిపోయాడు ఇతను కాదు రాజస్థాన్ కేడర్కి చెందిన శ్రీమతి అరుణారాయ్ కూడా అంతే పదిహేనేళ్లు కూడా ఆమె సర్వీసులో కొనసాగలేదు జిల్లా కలెక్టర్ పోస్టు తర్వాత ప్రజలకు దూరం అయిపోతాం సెక్రటేరియట్లో ఫైళ్ళు రాసుకోవడమే తప్ప ప్రజల కోసం పనిచేసే అవకాశం తక్కువ అంటూ రాజీనామా చేసేసి ఆమె ఒక స్వచ్ఛంద సేవా సంస్థను స్థాపించి దాని ద్వారా సమాచార హక్కు చట్టం కోసం పోరాడింది అప్పుడే మొట్టమొదటిగా రాజస్థాన్ ప్రభుత్వం ఈ సమాచార హక్కు జివోని జారీ చేసి ఇలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా జరిగింది నిజంగా ప్రజల కోసం పనిచేయాలన్న తపన తాపత్రయం ఉన్న ఎంత మంచి ఆఫీసర్ అయినా ఒకే పోస్టులో కనీసం రెండేళ్లు ఉంటాడమే గ్యారంటీ లేదు అదే సమయంలో ఎంతటి అసమర్థుడైనా ఏదో ఒక పోస్టులో రిటైర్ అయ్యేదాకా పనిచేస్తూనే ఉంటాడు ఇలాంటి భావాలతో సర్వీసు వదిలేసి బయటకు వచ్చిన డాక్టర్ జయప్రకాష్ నారాయణ కూడా ఇలాంటి విషయాలన్నీ విఠలతో సుదీర్ఘంగా చర్చించాను విఠల సారథ్యంలో ఒక కమిటీని ఏర్పాటు ఈ కమిటీ సివిల్ సర్వీసుల ప్రస్తుత స్థితిగతుల్ని అధ్యయనం చేసింది సర్వీసుల్లో భద్రత కావలసినంత ఉంది కానీ పోస్టింగుల్లో మాత్రం అభద్రతాభావం వెంటాడుతూనే ఉంటుంది దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో చాలా సందర్భాల చాలా సంవత్సరాల వరకు బ్రిటిష్ కాలం నాటి ఇండియన్ సివిల్ సర్వీస్ ఐసిఎస్ అధికారులు కొనసాగుతూ వచ్చారు అప్పట్లో చీఫ్ సెక్రటరీ అధికారాలు ఏమిటి విధులేమిటి రాష్ట్ర ప్రభుత్వానికి చీఫ్ ఎగ్జిక్యూటివ్గా చీఫ్ సెక్రటరీ పాత్ర ఎంత కీలకమైంది ఇలా ప్రారంభించి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ అమల్లోకి వచ్చాక పాలనా యంత్రాంగం ఎలా ఉండేవి పరిపాలనలో ఐఏఎస్ అధికారులకు విధులు సర్వీసులు ఏ ఏ స్థాయిలో ఎలా ఉండేవి పోస్టింగుల్లో భద్రత పనిచేసే వాళ్ళకి ప్రోత్సాహం పోస్టింగ్ల క్రమం ఎలా ఉంటే ఈ సర్వీసులు రాష్ట్రాల అభివృద్ధికి మరింత ఎక్కువగా ఉపయోగపడతాయి బదిలీల విధానం ఎలా ఉండాలి పోస్టింగ్ ఎలాంటి విధానాన్ని పాటించాలి ఇలాంటి అనేక అంశాలను కమిటీలో చర్చించాము రాజకీయ నాయకులతో రాజీ ఏమైంది మంచి పోస్టింగ్లు సంపాదించుకోవచ్చు కదా అనుకునేవాళ్ళు లేకపోలేదు వాళ్ళకు సులభంగా అర్థం కాని విషయం ఏమిటంటే కానీ వాళ్ళకి సులభంగా అర్థం కాని విషయం ఏమిటంటే ఈ రాజకీయ వ్యవస్థకి వాళ్ళ సేవలను వినియోగించుకోవడంలో ఉండే నైపుణ్యం వాళ్ళు ఏదైనా సమస్యతో ఇరుక్కుంటే కాపాడటంలో ఉండదు ఒక ఐఏఎస్ అధికారి ఉండేవాడు అతను పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్గా పనిచేసినప్పుడు మంచి పేరు సంపాదించుకున్నాడు ఆ పేరు వల్లనే రంగారెడ్డి జిల్లా ఏర్పడ్డాక జిల్లాకి తొలి కలెక్టర్గా నియమితులయ్యాడు క్రమంగా ఒక కీలక మంత్రి గారికి చాలా సన్నిహితుడిగా ప్రచారంలోకి వచ్చాడు అప్పుడు మరో జిల్లా నెల్లూరుకి కూడా కలెక్టర్గా వేశారు ఏవో ఎన్నికల సందర్భంగా నామినేషన్ల స్వీకరణ విషయంలో నిబంధనల్ని అతిక్రమించాడన్న అభియోగంపై ప్రభుత్వం అర్థాంతరంగా బదిలీ చేసింది అంతే ఏ రాజకీయ శక్తి ఆ బదిలీని ఆపలేకపోయింది నేను తరచూ పోస్టింగుల్లో ఔచిత్యం గురించి మాట్లాడుతుంటే ఒక రోజున గారు అడిగారు పోస్టింగులో ఔచిత్యం ప్రశ్న ఏముంది ప్రసాద్ ఏ పోస్టులో అయినా పనిచేయాలి కదా పనిచేస్తాం చేయాలి కానీ ఒక్కోసారి ఏం జరుగుతుందంటే అంటూ నా సొంత ఉదాహరణ ఒకటి చెప్పాను పంతొమ్మిది వందల డెబ్బై మూడులో రాష్ట్రపతి పాలన అమల్లోకి రాగానే అంతకుముందు ముఖ్యమంత్రి పివి నరసింహారావు గారి దగ్గర పనిచేసిన నన్ను చక్కెర శాఖకి డైరెక్టర్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం రాష్ట్రపతి పాలనలో నా పోస్టింగే మొదటి పోస్టింగ్ అప్పుడు గవర్నర్ సలహాదారులుగా నియమితులైన వారు హెచ్సి సరీన్ వికే రావు తీరా నేను వెళ్ళి ఆ శాఖలో చూస్తే ఈ డైరెక్టర్ పోస్ట్ అజిమాయుషుల్లో చాలా సహకార చక్కెర ఫ్యాక్టరీలు ఉన్నాయి వాటిల్లో నాలుగు ఫ్యాక్టరీల మేనేజింగ్ డైరెక్టర్లు ఐఏఎస్లే కానీ వాళ్ళు నలుగురు నాకన్నా సీనియర్లు రేపటి నుంచి వాళ్ళు తమకన్నా చాలా జూనియర్ అయిన పీవీఆర్కే ప్రసాద్కి రిపోర్ట్లు పంపుతూ ఉండాలి అంటే వాళ్ళకి ఎంత మనోవ్యథ వాళ్ళకి నేనేం ఆదేశాలు పని చేయించగలను ఈ పరిస్థితిని నేను షరీన్ వికే రావుల దృష్టికి తీసుకెళ్లాను వాళ్ళు నాలుగు కోరుకున్నారు అరే రే నువ్వు సీఎం దగ్గర సెక్రటరీగా ఉంటే సీనియర్వే అయి ఉంటావు అనుకున్నామయ్యా ప్రసాద్ ఇంత జూనియర్గా అనుకోలేదు కానీ ఇదే మా మొదటి జీవో దీన్ని మార్చడం మహా అవమానం కాబట్టి మార్చే ప్రశ్నే లేదు నువ్వు వెళ్ళి షుగర్ డైరెక్టర్గా జాయిన్ అయిపో అన్నారు అయితే నా పోస్టింగ్లో ఏర్పడిన అనౌచిత్యాన్ని సరి చేసుకోవడం కోసం ఆ నలుగురు ఐఏఎస్ అధికారులను అక్కడి నుంచి మార్చేసి వాళ్ల స్థానాల్లో నాకన్నా జూనియర్లను నియమించారు ఇదేం విధానం ఒక నగరంలో పోలీస్ కమిషనర్ మున్సిపల్ కమిషనర్ జిల్లా కలెక్టర్ జిల్లా పరిషత్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నగరాభివృద్ధి సంస్థ వైస్ చైర్మన్ ఇలా ఐదారు విభాగాల అధిపతులుగా ఐఏఎస్లు ఉండే చోట ఒకరిద్దరు చాలా సీనియర్లు అయ్యి మిగతా వాళ్ళు జూనియర్లు ఎక్కువ తక్కువ భావాల ఘర్షణలు కలుస్తున్నాయి ప్రతి ఐఏఎస్ ముందుగా చూసేది మిగతా వాళ్ళు ఏ బ్యాచ్ వాళ్ళు అన్నదే ఇలా జరగకుండా ఎందుకు చేయలేం విఠలకి నేను చెప్పదలుచుకున్నది బాగా అర్థమైంది అక్కడి నుంచి ఈ కమిటీ సుదీర్ఘంగా కొన్ని మాసాల పాటు కసరత్తు చేసి సివిల్ సర్వీసుల వినియోగాన్ని క్రమబద్ధం చేయడానికి ఒక సివిల్ సర్వీసెస్ బోర్డు ఉండాలని సిఫార్సు చేసింది ఈ సిఫార్సుని అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి పంపించాం బహుశా ఆ సిఫార్సు నివేదిక ఎప్పటికీ రాష్ట్ర ప్రభుత్వంలో భద్రంగానే